ట్ మ్యాటర్ ఈస్ కాల్డ్ బ్రహ్మన్ అది సంగతి అద్రేష్యం ఇది సత్యం సత్యం ఎలా ఉంటుంది సత్యానికి సెంటిమెంట్స్ ఉండవు సెంటిమెంట్స్ ని ఖాతర చేయదు సత్యం తూర్తి సెంటిమెంట్స్ ని ఖాతరు చేయదు కాబట్టి నేను చూశాను దేవుడు అని ఎవడం అంటే నువ్వు చూసింది దేవుడు కాదనే శాస్త్రం చెప్తుంది అలాంటి ఎలా అండి వాడు పాపం ఫీల్ అయిపోతాడేమో అంటే వీ డోంట్ కేర్ ఫర్ హిజ్ ఫీలింగ్స్ వీ యాక్సెప్ట్ హ్యూమ్ ఎస్ ఎ పర్సన్ బట్ నాట్ హిజ్ ఐడియాస్ ఐడియాస్ ఆర్ వెరీ డేంజరస్ దే బైండ్ పీపుల్ ఎప్పుడు ది పర్సన్ అనే రాంగ్ ట్రాక్ వాడు రాంగ్ ట్రాక్ మీద పడిపోయాడంటే వాడు జీవితంతో ట్రాక్లో రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతూ ఉంటాడు ఇది ఆ ట్రాక్ మీద పెట్టేయడం ఆ ట్రాక్ మీద పెట్టేసేయడంటే దగ్గర పడిపోతూ ఉంటాడు అది సో ఐడియాస్ని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు A person or a person is acceptable. Even if a person is Brahman, at Atma-swaru, how do we can accept him as a person? But not ideas. <laughs> at any given time, there are at least half a dozen people who claim themselves as the body, mind, sense, complex gods. I put on, I am a god-dunna no-kaya-na-ntata. Ante, ఇప్పుడు నేను అంటే అక్కడ వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ద గాడ్ నే వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ద మెనోన్ ఐ యామ్ గాడ్ ని కదా అని అది అక్కడ నేను అంటే అర్థం ఏంటి దేహము దేహమైతే గాడు కాదు అన్ని భూతాలు నశిచిది మనసు మనసేతే గాడు కాదు సూక్ష్మ భద్ర భూతమొక్క సమ్మేలనము నిరంతర పరివర్తనశీలము నశిచిది ఆత్మ ఆత్మ ఇస్ గాడ్ ఫర్ ఎవరీబడీ యువర్ దోమ యొక్క ఆత్మ కూడా గాడే దోమకా సంగతి తెలిసిందో మానిందో దోమ మళ్ళీ జనంలో తెలుసుకుంటుంది కానీ దాని ఆత్మ గాడ్ సో వై డు యూ స్పెసిఫికల్లీ సే దట్ ఐ హామ్ గాడ్ కాబట్టి దెర్ ఆర్ అట్లీస్ట్ హాఫ్ డజన్ పర్సన్స్ హూ క్లెయిమ్ దె రిజల్వ్స్ టు బీ గాడ్ అట్ ఎనీ గివెన్ టైమ్ ఇన్ ఇండియా ట్రూ డెవలప్ ఒక ఆయన బెంగాల్లో ఒక ఆయన ఉన్నారు హీ సేస్ ఐ హమ్ గాడ్ దర్ ఇస్ అనదర్ పర్సన్ ఇన్ సమ్ ప్లేస్ their madras he says he is god so like that there is always somebody or another has god they, they don't question it you are god there if you question it well i am question you can't do manam manam question cheskovali okay you say you are god as body mind some complex you are god you cannot be as atma you are god i am also god as atma you should know it come to these are all the uh, truth is like that come to adreshyam బుద్ధీంద్రియాణం అగమ్యం కాబట్టి జగత్తు కాబట్టి మీరు చూస్తున్న నామరూపాలు మీ సెన్సేషన్స్ ని మీరు గ్రహిస్తున్నారు మీ సెన్సేషన్స్ తోటి మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి నామరూపాత్మకం జగత్ మిథ్యా అని ఎందుకన్నామంటే ఇదో ఇందుకోసమేనా సార్ జగత్తు యొక్క యథార్థ స్వరూపం ఏది కాదో అది మీకు గోచరం కానే కాదు జగత్తు యొక్క యథార్థ స్వరూపం బ్రహ్మదేవి దేశ్యం తర్వాత అగ్రాహ్యం ఎవరికైనా డౌట్ రావచ్చు కంటితో చూడలేకపోవచ్చు చేతులతో పట్టుకోవచ్చు అని చేతులతో పట్టుకోవచ్చు కదా సో ఎందుకంటే బుద్ధీంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలకు దొరకపోవచ్చు బట్ కర్మేంద్రియాలకు దొరకచ్చు ఎందుకంటే జీవితము జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సమూహం మీద నడుస్తూ ఉంటుంది ఎన్ని అంధ పంగున్యాయము అంటారు అందపంగున్యాయము అంటే ఒక గుడ్డివాడు ఉన్నాడు ఒక కుంటివాడు ఉన్నాడు వీళ్ళిద్దరూ కలిసి బదరీ బదరీ బదరీ విశాలు అంటారు బదరీలో ఈశ్వరుడు ఉన్నాడు అని సో ఆ బదరీనాథుడిని కోసం బయలుదేరారు గుడ్డివాడికి దారి తెలియదు కుంటివాడికి దారి తెలుసు కానీ నడవలేడు వీళ్ళిద్దరూ మేక్ ఏ టీం ఆ టీం ఏమిటంటే గుడ్డివాడు గుడ్డివాడు మంచి బలంగా ఉంటాడు బాగా నడవగలుగుతాడు వాడి భుజం ఎక్కుతాడు వీడు కుంటివాడు వాడిని భుజం తెలుసుకుంటాడు కుంటివాడు దారి చూపిస్తూ ఉంటాడు సో కుంటివాడు దారి చూపిస్తాడు గుడ్డివాడు నడుస్తాడు కుంటివాడు బదులు గుడ్డివాడే నడిచేస్తాడు గుడ్డివాడు బదులు కుంటివాడే చూస్తాడు దీన్ని అంధ పంగుణ్య కలిసి ఈశ్వరుని సన్నిధిని చేరుకుంటాను గుడ్డివాడు ఏం చేస్తాడు ఈశ్వరుడి సన్నిధిలోని మీరు అడగద్దు గుడి మీరేం చేస్తారో అదే చేస్తాడు వాడును వాడు హీ రిలేట్స్ విత్ ఈశ్వర ఫైనల్లీ మనస్సుతోటే ఈశ్వరుడితో రిలేట్ చేయాలి చక్షురింద్రియం కాబట్టి శ్రోత్రేంద్రియం ఉంటుంది స్పర్శేంద్రియం ఉంటుంది ఏదైనా ఇంద్రియమేగా సో వీళ్ళిద్దరూ ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ఈశ్వరుని యొక్క సాక్షాత్కారాన్ని పొందుతారు సో దీన్ని అంధ పంగున్యాయము అంటారు దీనే భగ్నాశ్వర రథన్యాయం ఇంకొకటి ఈ సంస్కృతంలో ఇలా న్యాయాలు ఎలా ఉంటాయి ఇద్దరు రథం చేస్తున్నారు ఒకటి రథానికి చక్రాలు విరిగిపోయాయి మనకి ఫ్లాట్ టైర్ అయింది అన్నట్టుగా ఇంకొకటి రథానికి డ్రైవరు తాగేసి ఎక్కడ పడిపోయి సో గుర్రాలు దెబ్బతిళ్ళయి అవి పరియత్నం మానేసాయి అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి దే ఫార్ములే టీం మంచి రథానికి ఈ విరిగిపోయిన చక్రముల రథము యొక్క గుర్రాలని కట్టారు కాబట్టి ఇద్దరూ కలిసి ఆ రథంలో కూర్చొని ప్రయాణం చేస్తారు దీన్ని భగ్న అశ్వరథన్యాయము అంటారు అలాగే ఇప్పుడు మన జీవితము జ్ఞానేంద్రియములు కర్మేంద్రియముల యొక్క అంధపంగు న్యాయంతో గడుస్తూ ఉంటుంది జ్ఞానేంద్రియాలతోటి తెలుసుకుంటాము కర్మేంద్రియాలతోటి ఇప్పుడు ఎదుర్కొండగా ఒక లడ్డు ఉందనుకోండి ఉంది అనే సంగతి చెప్పేది జ్ఞానేంద్రియం లడ్డు ఉందని తెలిస్తే ఏమైంది ముందుని తెలిస్తే ఉపయోగమైన ఆత్మజ్ఞానం లాంటిది ఏం కాదు ఇది ముందుని తెలిస్తేలా అవ్వలేదు ఇప్పుడు సుఖమన్నది ఇచ్చలో విషయం అవుతుంది లభించనంత వరకు ఇచ్చలో విషయం అవుతుంది ఇట్ ఈజ్ ద ఆఫ్ యువర్ డిజైర్ యాజ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ గెయిన్డ్ బై యూ బట్ వన్స్ ఇట్ ఈస్ గెయిన్డ్ ఇట్ బికమ్స్ ఎన్ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ ఓన్ నేచర్ సుఖము దొరకనంత వరకు ఇచ్చలో విషయం అవుతుంది దొరికిన తర్వాత ఆత్మలో స్వరూపంలో భాగమైపోతుంది అలాగే దొరుకుతుంది స్వరూపంలో భాగం కాకుండా సుఖం ఉండదు కాబట్టి లడ్డూ ఉందంటే ఆ లడ్డూ కావాలని ఇచ్చలో విషయం అయింది ఆ లడ్డూని చేత్తోటి చేతికోవాలి కర్మేంద్రియం పని చేయాలి నాలిక తనంత తానుగా లడ్డూను స్వీకరించలేదు నాలుగు ఐట్ రెడీ టు టేస్ట్ ఇట్ బట్ సంబడీ హ్యాస్ టు ప్రొవైడ్ ది ఆర్టికల్ టు దాట్ అందుకోసం చేయి కాలుతో నడిచి వెళ్ళి చేత్తోటి తీసుకుని నాలుకగా అందిస్తే అప్పుడు ఆ నాలుక దాని యొక్క ఆస్వాదనం చేసుకున్నారు చేతికి లడ్డు యొక్క శక్తి కావాలంటే నాలుక ద్వారానే వర్క్ అవుట్ అవ్వాలి లడ్డూని చేతితో తీసుకు తీసుకోగలనే లడ్డు యొక్క రుచిని చేయి ఆస్వాదించలేదు ఆస్వాదనం కావాలని దీన్ని అందపంగు న్యాయం కాబట్టి అంధ పంగున్యాయంగా మొత్తం జీవితానంతని మీరు నడుపుతున్నారు కదా దేవుళ్ళు కూడా ఇలాగే అంధ పంగున్యాయం చేత మేము పట్టేస్తాము అని మీరు అనుకుంటే నో అద్రేశ్యం అగ్రాహ్యం మీరు పట్టుకోలేరు కర్మేంద్రియాలు పని చెయ్యవు అంధం అగ్రాహ్యం కర్మేంద్రియ అవిషయం ఇచ్చేత పట్టుకునేవి చేతులు పరిగెత్తేవి కాళ్ళు మాట్లాడేవి నోరు కర్మేంద్రియాలకు దృష్టాంత సో మీరు చేత్తో దేవుణ్ణి పట్టుకోలేరు మళ్ళీ ఉపలక్షణమే ఇందాక చెప్పాను కదా ఒకటి ఒక ఇంద్రియాన్ని తీసుకుంటే మిగతావి సిమిలర్ ఇవన్నీ కవర్ అయిపోతాయని చేత్తో దేవుణ్ణి పట్టుకోలేరు కాళ్ళతో నడిచి వెళ్ళి దేవుడిని పొందలేరు మరి తీర్థయాత్రలు ఎందుకంటే తీర్థయాత్రల పర్పస్ వేరే ఉంది ఈ సత్యం తెలియని వాడికి తీర్థయాత్ర ఈ సత్యం వైపుకి మళ్లించడానికి తీర్థయాత్ర ఇంకా అంతకంటే కూడా నేషనల్ ఇంటెగ్రేషన్ కోసం తీర్థయాత్ర సత్సంగం కోసం తీర్థయాత్ర మీరు తీర్థయాత్ర చేయకపోతే ఏం చేస్తారు మార్కెట్ యాత్ర లేకపోతే మాల్ యాత్ర చేస్తారు అది సత్సంగం కాదు దుష్టసంగం అవునో కాదు అది వేరే చెప్పి సత్సంగం అయితే కాదు తీర్థయాత్ర అంటే ఏమిటి అసలు తీర్థం అంటే ఏమిటో తెలిసినా కాశీ ప్రయాగా ఇలాంటివి తీర్థాలు ఎందుకవుతాయంటే అక్కడ ఒక నది ప్రవహిస్తోంది కనుక తీర్థమనో లేదా ఒక దేశాన్ని బట్టి తీర్థమనో కాదు అది మహాపురుషులతోడి సంసర్గము చేతనే తీర్థం అవుతుంది ఇంకా దే ఈజ్ నో అదర్ వే సత్సంగ రూపంగానే తీర్థం అవుతుంది కాబట్టి కాశీ అంటే వ్యాస మహర్షి అక్కడ జీవించాడు అంచే తీర్థం అది ఆయనకి కాశీకి ఆయనకి ఏదో డెవలప్ వచ్చి నేను కాశీనగరంలో ఉండను అని ఈ గంగను దాటేసి అవతలకి వెళ్ళి అక్కడ బతికాడు అది తీర్థం ఆయన ఎక్కడుంటే అది తీర్థం కాబట్టి ఇప్పుడు యాదగిరి గుట్ట తీర్థం ఎందుకని యాదర్షి అక్కడ జీవించాడు ఆయన అక్కడ తపస్సు లేదు అందుకోసం తీర్థం అది ఏదో గుట్ట తీర్థం కాదు యాదర్షి అక్కడ ఉన్నాడు కనుక తీర్థం సో ఈ విధంగా మహాత్ములతోటి సంపర్కము అది సత్సంగము దానికోసం తీర్థయాత్ర అంతేగాని దాన్ని పూర్తిగా కమర్షియలైజ్ చేసి పెట్టి దాని స్పిరిట్ను పక్కన పెట్టి టూరిజం కింద కన్వర్ట్ చేయకూడదు తీర్థయాత్ర టూరిజం వేరు తీర్థయాత్ర వేరు దేర్ ఈస్ దేర్ ఈజ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ బోత్ ఎనీవే సో మీరు కాళ్ళతోటి నడిచి వెళ్ళి ప్రయాణం చేసి మీరు ఈశ్వరుణ్ణి పొందగలము అని అనుకుంటే యూఆర్ మిస్టేక్ అలా అనుకోకూడదు తీర్థయాత్రలకు వెళ్ళాలి ఈశ్వరుణ్ణి దర్శనం చేయాలి అంతేగాని తీర్థయాత్ర కాళ్ళకు వెళ్ళి నేను ఈశ్వరుణ్ణి పొందేశాను అని ఈశ్వరుణ్ణి ఒక లోకలైజ్ చేసి పెట్టకూడదు ఈశ్వరుణ్ణి లోకలైజ్ చేయటం మూలంగా మనం ఈశ్వరుని విషయంలో అపరాధం చేసిన వాళ్ళం అవుతాం అపరాధం అంటే ఆయనే మిమ్మల్ని కరపుచ్చుకునే కొట్టడానికి రాడు కానీ స్వరూపాన్ని తెలుసుకోలేకపోవడమే అంతే రూపం తెలుసుకోలేకపోతే మనం దాన్నే అపరాధంగా ఉంటాం కనుక అగ్రాహ్యం అంటే కర్మేంద్రియ గోచరుడు కాడు ఈశ్వరుణ్ణి కృష్ణుణ్ణి యశోద పట్టుకోగలన అనుక్కుంది అనుకుంటే అమ్మా అలా పట్టుకోబడివాడు దేవుడు అవడు అని బోధించుట కొరకే శ్రీకృష్ణుడు ఆవిడికి దొరకకుండా తప్పించిపోయాడు ఆవిడ అలసి మహా మహాదుఖాన్ని పొందుతోంది ఎందుకు దుఃఖాన్ని పొందుతోంది నాకు ఈశ్వరుడు లభించలేదు అనే దుఃఖాన్ని పొందుతుంది ఈశ్వరుడు నాకు లభించలేదనే దుఃఖం పొందితే ఆ ప్రేమ నుండి ఈశ్వరుడు లభిస్తుంది కాబట్టి అప్పుడు దొరికాడా సో ఈ భాగవతంలో ఉండేటువంటి లీలలకి చాలా జాగ్రత్తగా అర్థం చెప్పాల్సి ఉంటుంది అలా అర్థం చెప్పకపో అలా అర్థం వ్యాసమహర్షి చెప్పాడు మనం చెప్పుకోవడానికి అభ్యంతరం ఉంది అక్కడ వ్యాసమహర్షి చేసిన పనేది సో ఆయన చెప్పింది వీళ్ళు పక్కన పెట్టేసి ఇంకా కేవలం కథనే పట్టుకుంటే దట్ ఈజ్ నాట్ ది ఐడియా సో ఎనీవే కాబట్టి ఈశ్వరుణ్ణి చేతులతో పట్టుకోవడం కుదరదు కొంతమంది ఏం చేస్తారంటే చేతులతో పట్టుకుంటారు ఈశ్వరుణ్ణి పట్టుకుని ఇదిగో నేను చేత్తో ఈశ్వరుణ్ణి పట్టుకున్నాను ఇంకా మీరెవరూ పట్టుకోవడానికి వీలు లేదు నేనే పట్టుకోవాలి మా వంశాచారం ప్రకారం మేమే పట్టుకోవాలి ఈశ్వరుని చేతులు ఇలాగేదో చెప్తూ ఉంటారు అదేదో ఒక అభిమానం మంచి అభిమానం అయితే పర్వాలేదు దురభిమానం అయితే తప్పి అభిమానం ఎప్పుడు మంచిది ఉండాలి మంచిదంటే ఏమిటి మనమేమో వేదాంత విద్యార్థులం మనం వేదాంతం దొరుకుని విద్యార్థులం ఈ టైంను వృధా చేయకూడదు అనే అలాంటి అభిమానం ఉండాలి లేకపోతే మేము చిన్నప్పుడు అలాంటి అభిమానం కలిగి ఉండేవాళ్ళం మేము వేదాలు వాళ్ళం సో మేము ఏదో సినిమాకి రమ్మంటే లేదు మా గురు వేరే కోప్పడతారు లేదా పనసు చెప్పుకోవాలి సినిమాకి రాము అని అని వాళ్ళం వేద విద్యార్థిని అభిమానం కారణంగా సినిమాకి వెళ్ళడానికి జంకీ వాళ్ళం అంతేగాని నాకు వేదం వచ్చు మీకే వచ్చు అని అలాంటి అభిమానం అది దురభిమానం మంచి యోగ్యమైన అభిమానం కలిగి ఉండాలి కాబట్టి ఈశ్వరుణ్ణి మేము పట్టుకున్నాము యోగ్యమైన అభిమానం అయితే పర్వాలేదు కానీ ఈశ్వరుణ్ణి మేము పట్టుకున్నా పట్టేసుకున్నాము అనే దురభిమానం ఉన్నదే చాలా తక్కువ కొంతమంది ఈ పల్లెటూళ్ళల్లో పల్లెటూళ్ళ ఎక్కర్లేదు ఈశ్వరుడు మా గుమ్మం ముందు నుంచే వెళ్ళాల్సిందే ఒకవేళ ఈశ్వరుడు మా గుమ్మం ముందు నుంచి వెళ్ళలేదా బూరలు పగిలిపోతే జాగ్రత్త అంటే కర్ర పట్టుకున్నాయి దిస్ కైండ్ ఆఫ్ సో హీ థింగ్స్ దట్ ఈ కెన్ సంహౌ డిక్కేట్ టర్మ్స్ చాలా తప్పదు ఈశ్వరుడు మన గుమ్మం నుంచి వెళ్ళడం ఏంటండి ఒకసారి ఒక ఆయన అలా దెబ్బలాడుతుండే నేను అన్నా ఏమ నీకేమి పిచ్చాయేమి ఈశ్వరుడు నీ గుమ్మం నుంచి వెళ్ళడం ఏమిటి నీ అహంకారం ఉందా ఈశ్వరుడు ముందా మరి ఈశ్వరుడు మన గుమ్మం నుంచి వెళ్ళకపోతే దర్శనం ఎలాగా మనం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేయాలి ఆ రకంగా అహంకారాన్ని చంపుకునే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఈశ్వరుడు నా గుమ్మం నుంచి వెళ్తాడు నేను అక్కడ గుమ్మ ముందు నిలబడతాను ఈశ్వరుడు వస్తే నేను దర్శనం చేస్తాను నేనేమో కొంత ధనం కూడా ఇస్తాను చందా ఇస్తాను అలా ఉండకూడదుగా ఎనీవే కాబట్టి ఇలాంటి దురభిప్రాయాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తప్పు అదృశ్యం అద్గ్రాహ్యం తర్వాత అగోత్రం అగోత్రం సో ఈ గోత్రం గురించి కొంత సమాచారం చెప్తే ఇప్పుడు అగోత్రం అనే మాట వచ్చింది కనుక గోత్రం లేనివాడు ఈశ్వరుడు ఆ నీళ్లు ఎవడో వస్తున్నాయో ఏంటండి రెయిన్ రెయిన్ పడుతోంది అక్కడ ఏదో కలరో ఏదో కొంత పికప్ చేసి వల్లండి మనకి ఇబ్బంది కలిగించే అంత వర్షం పడుతోంది అందరికీ సంతోషించండి శుభం ఈశ్వర కృప అలాంటిది ఆ కూడా ఒకటి ఉంది ఇప్పుడు ఎలాగంటే సృష్టి ప్రక్రియ ఒక వైదిక సృష్టి ప్రక్రియ ఒక అనేక రకాలుగా సృష్టి ప్రక్రియ అని చెప్తారు అనేక రకాలుగా చెప్పచ్చు ఎందుకంటే అది మిథ్యాభూతమైందిగా సృష్టి మిథ్య కదా కాబట్టి అనేక రకాలుగా చెప్పచ్చు డజన్ మ్యాటర్ ఇప్పుడు సినిమా తీసి వాళ్ళు ఎలా తీస్తారో తెలుసిన మొట్టమొదట ఆ హీరో హీరోయిన్ తోటి ఉన్న సీన్ని తీసేస్తారు నేను సినిమా డైరెక్టర్ ఒకరితో మాట్లాడాను నేను అని చెప్పి చూపిస్తే ముందు ఏదైనా ఒక సినిమా తీయాలనుకోండి ఆ హీరో దగ్గర కాల్ షీట్స్ అంటారు వాళ్ళు హీరో దగ్గర హీరోయిన్ దగ్గర కాల్ షీట్స్ తీసుకుని వాళ్ళిద్దరూ ఎక్స్ట్రా సీస్ ఇవన్నీ తీసేస్తారు అంటే హీరో హీరోయిన్ కలుసుకోవడం తర్వాత విడిపోవడం తర్వాత ఎవరు ఆడుకోవడం తర్వాత ఇది ట్రాజెడీ అయితే ఎవరో వాడుకోవడం ఇవన్నీ తీసేస్తారు అక్కడికి ఆ కాల్ షీట్స్ ఫినిష్ చేసుకుంటారు ఇంక ఇప్పుడు అదర్ క్యారెక్టర్స్ కాదు అలా తీసుకుని ఆ తర్వాత ఎడిట్ చేసుకుంటారు అంతేగాని మీకు సినిమా తెరం ఏదో కనప్పుడు ఏ క్రమంలో తీరు వాళ్ళు ఎలా తీసినా నడుస్తుంది ఎందుకంటే అది మిథ్యది అది సత్యం కాదు ఈ జగత్తు కూడా అతిథే కాబట్టి దీనికి కూడా క్రమే అక్కర్లేదు అదే క్రమాలు చెప్పచ్చు దీనికి రజన్ ఏ క్రమం అయినా ఎందుకంటే మిథ్య కనుక దాంట్లో ఉండే బ్యూటీ అది ఎనివే ఒక క్రమం ఏంటంటే హిరణ్యగంభుడు ఆయనకే పౌరాణికుడి దగ్గరికి వెళ్తే పౌరాణికుడు మొత్తం భాషను అందరినీ కూడా పాడు చేసి పెడతాడు దాన్ని పాడు చేశారు నేను అన్నాను అంత చేంజ్ చేసి పారిస్తుంది హిరణ్య మీరు పౌరాణికుని అడగండి హిరణ్య గర్భుడు ఎవడందరినీ అడగండి వాళ్ళకి తెలియదు హిరణ్య గర్భుడు ఎవడో మీరు బ్రహ్మగారు అంటే సెపరేట్ అయిపోతుంది వాళ్ళు దేనో బ్రహ్మగారు వైష్ణవుడైతే విష్ణువుకి అనుచరుడు శివుడైతే శివుడికి అనుచరుడు ఇట్ ఇస్ దైద్యాత్ సో ఈ బ్రహ్మగారు ఆయనకి మేము వైదికులు హిరణ్యగన్ గుడు అంటాం ఈ బ్రహ్మగారు ఆయన మనస్సులో సంకల్పం చేసి ఆయన ఒక్కడే ఉన్నాడు నీకెవడు లేదండి దర్ ఇస్ నో అదర్ థింగ్ సో ఆయన మనస్సులో సంకల్పం చేశాడు సంకల్పం చేసి రెండు అయ్యాడు ఇప్పుడు ఆయనే తనే సృష్టిగా ప్రకటన కదా రెండు అయ్యాడు ఆ రెండు ఎవళ్ళు మనువు శతరూప ఇది చంద్రోజంలో వస్తుంది గృహదార ఎన్నికల్లో ఆ తర్వాత ఇంకా సంకల్పాత్మకంగా అనేక మంది ఋషులని సృష్టిస్తారు మరి చీకశ్యపుడు పులస్య పులహ కలతువు ఇలా ఏవో పేర్లు ఉన్నాయి ఈ ఋషులు సృష్టిస్తాయి ఈ ఋషులు మళ్ళీ సృష్టిని చేస్తారు సో ఆ విధంగా మొత్తం జగత్వంతో సృష్టించబడుతుంది అంతేకాదు పశుపక్ష్యాదులు కూడా ఈ ఋషులు సృష్టి వాళ్ళ దగ్గర నుంచో సో ఈ మనువు శతరూప వేర్వేరు రూపాలను ధరిస్తారు ఆ విధంగా సకల ప్రాణులు సృష్టింపబడతారు సో ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈ జగత్తులో ఒక మైక్రోబ్ మొదలుకుని ఓ డైనోసార్ వరకు చిన్న పెద్ద అన్ని ప్రాణులు మానవులతో సహా అన్ని ప్రాణులకు కూడా మూల వంశ పురుషుడెవరూ ధిరంజగలుగుతారు ఈజ్ ది ఆది ఆది కారణం కాబట్టి అందరూ ఒక రకంగా హిరణ్య గర్భగోత్రం వాళ్ళే గోత్ర శబ్దానికి అర్థం వంశము అని అర్థం అందరూ హిరణ్య గర్భగోత్రం వాళ్ళే ఓకే హిరణ్య గోత్రం ఏంటంటారు ఆయన గోత్రం ఉండదు ఎందుకనే ఆయన స్వయంభూ మనం చూసాం కదా స్వయంభూ అని కదా బ్రహ్మాదేవానా ప్రథమ సంబభూవ అంటే స్వయంబ భూవ ఆయన మిగతావన్నీ పుడతాయి ఇంకా ఆయన పుట్టాడు మరి పుట్టకపోతే ఎలాగంటే పుట్టకుండానే అలాగే ఉంటాడు కాలా టీటుడే ఉండిపోతాడు కాలం ఆయన నుంచి పుడితే ఇంక ఆయనకి బిగినింగ్ ఉండదు కదా వట్ ఎవర్ కమ్స్ ఇన్ ది డ్యూరిస్ట్రిక్షన్ ఆఫ్ టైం దానికి బిగినింగ్ ఎండింగ్ అని కానీ ఆ టైమే ఆయన నుంచి ఆవిర్భవించింది అంటున్నప్పుడు ఇంక ఆయనకి టైం యొక్క ప్రసక్తి ఉండదు సో ఎవరో ప్రశ్న అడిగారు ఏమంటే ఇప్పుడు గడియారాలు ఉంటాయి న్యూయార్క్ న్యూయార్క్లో గడియారం ఇప్పుడు ఎంత చూపిస్తుంది ఏదో మధ్యాహ్నం పొద్దున్నర ఎనిమిదో గంట చూపిస్తుంది లండన్లో మధ్యాహ్నం ఒండి గంట చూపిస్తుంది దుబాయ్లో మూడు చూపిస్తుంది ఇక్కడ ఐదు చూపిస్తుంది జపాన్ వెళ్తే రాత్రి తొమ్మిది చూపిస్తుంది ఇలాగ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గడియారం మారిపోతూ ఉంటుంది ఈశ్వరుడి గడియారంలో ఇప్పుడు టైం ఎంత అవుతుంది మనందరికీ గడిహారాలు ఉంటుంది ఈశ్వరుడు కర్మ రాలిపోయింది ఆయనకు ఒక గడియారం ఉండొచ్చు కదా ఆయన గడియారంలో టైం ఎంత అవుతుంది అంటే ఈశ్వరుడికి గడియారం ఉండదు టైం ఉండదు ఎందుకని ఈశ్వరుడు సర్వవ్యాపకుడు ఈశ్వరుడు ఓచోట కూర్చునేవాడు కాదు ఒక చోట కూర్చునేవాడు ఉంటే మళ్ళీ ఆయనకో గడియారం ఉంది అనుకో టైము ఉంటుంది ఎగ్రిగా అప్పుడు ఈశ్వరుడు కూడా కొద్ది ఒప్పు తేడాతో మనలాగే ఉంటాడు ఆయన కూడా సంసారి లాగా సో కానీ ఈశ్వరుడు సర్వవ్యాపకుడు ఈశ్వరుడు అకాల అకాల అకాల నిరంజనం ఏదో ఇలాంటి పదాలు విన్నారా మీరు అకాల్ అకాల్ తఖ్త్ అని కూడా ఎక్కడో పేపర్లో చూస్తాం తఖ్త్ అంటే ఏదో స్థానం దేని యొక్క స్థానం అకాల్ ఏమిటంటే అకాల్ అంటే ఈశ్వరుడు సో ఈ ఈ పదం తరచుగా వినపడుతూ ఉంటుంది అకాల్ సత్ శ్రీ అకాల్ అకాల గోల్డెన్ టెంపుల్ అకాలంటే నానకన్నాడు ఈశ్వరుడు కళీ నానకు జ్ఞానండి నాన యొక్క నానకు బోధలన్నీ కూడా అద్వైత శాస్త్రాన్ని బోధించాడు ఆయన సో ఆయనకి తెలుసు ఈశ్వరతత్వం అంచేతనే ఆయన అకాలహాని బోధించాడు అకాలహాని మనం అంటే వాళ్ళు అకాల్ అంటారు సో ఆయన కళాతీతుడు కాబట్టి ఆయనకి టైమే ఉండదు అలాగే ఈశ్వరుడికి వంశము ఉండదు రంగగర్భుడికి వంశం లేదు కదా అగోత్రము సో అయితే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను మన అందరం కూడా హిరణ్య గర్భవంశస్థులమే అందరం హిరణ్య గర్భగోత్రీకులమే మరి అయితే డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే తరువాత ఈ బ్రాంచింగ్ అవుట్లో ఈ వంశ బ్రాంచ్ అవుతుంది బ్రాంచింగ్ అవుట్లో కొన్ని మహర్షులు వస్తారు భరద్వాజ వశిష్ట వామదేవ లేదా కొన్ని మహర్షులు వస్తారు సో అందరూ హిరణ్య గర్భగోత్రీకులే బట్ స్టిల్ ఇది ఎలాగంటే అందరూ ఇండియన్సే బట్ స్టిల్ మీరు ఏ స్టేట్ వాళ్ళు చెప్పమన్నట్టుగా ఏదో మళ్ళీ సొమ్ డివిజన్ అనమాట అందరూ హిరణ్యగర్ భూగోత్రీకులు అయినా ఋషి ఏమిటో చెప్పండి అంటే మా ఋషి ఏదో హరిత హరిత సగోత్ర సగోత్ర హరిత స కాదు హరిత సగోత్ర సో హరిత అనే ఋషితో గోత్రం అలాగే భారద్వాజ సగోత్ర భారద్వాజ ఋషి ఏ వంశంలో పుట్టాడో అదే వంశంలో మా వాళ్ళ మనకు శాంతి సమానాన అర్థం సో ఈ రకంగా మీరు వేరు వేరు మహర్షులు చెప్పచ్చు సపోజ్ దీని మీద ఒక శాస్త్రార్థం చేశారు అజ్ఞానగోత్రాణం అజ్ఞాన గోత్రాణాం సర్వే సర్వేషాం కశ్యప గోత్రత్వం అని ఇప్పుడు ఒక ఆయన గోత్రం తెలియదు ఏం చేయాలి ఏం చేయాలంటే చెప్పారంటే హిరణ్య గర్భుడు మొట్టమొదటి ఉన్నాడన్నావా హిరణ్య గర్భుడి నుంచి వచ్చిన మొట్టమొదటి ఋషి పేరు కశ్యప కాబట్టి ఇంత తర్వాత వచ్చిన ప్రాణికోటంతా కూడా కశ్యపు నుంచి వచ్చింది కాబట్టి ఎవరికైనా గోత్రం తెలియకపోతే వాడిని కశ్యప గోత్రంలో వేసుకోమన్నారు ఎందుకంటే ఈ భరద్వాజ గోత్రం ఉంది కదనుకోండి భరద్వాజుడు తండ్రి భరద్వాజుడు ఎక్కడి నుంచి వచ్చాడో కశ్యపు నుంచి వచ్చాడు హరితుడు ఎక్కడి నుంచి వచ్చాడు కశ్యపుడి నుంచి వచ్చాడు మరో వామదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో కశ్యపు నుంచి వచ్చాడు మొత్తం మీకు ఎన్ని గోత్రాలు ఎన్ని ఋషులు ఉన్నారో అందరూ కశ్యపు నుంచే వచ్చారు కశ్యప అంటే జ్ఞాని అనర్థం మళ్ళీ అదొకటి దాటి దేవీగా దాట సింబాలిజం దేవుడు సుపోజ్ సింబాలిజం వాడాలా ఒక ఋషి అని మీరు అనుకున్నా సో కశ్యప ది రియల్ ఆరిజినేటర్ ఫర్ ఆల్ దీస్ ఋషీస్ ఈ గోత్ర ప్రవర్తకులైన ఋషులు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆరిజినేటరు కశ్యపుడు కాబట్టి మీకు ఎప్పుడైనా గోత్రం తెలియకపోతే కశ్యప గోత్రం అని చెప్పేసుకుంటే అయిపోయి సరే ఆ కశ్యపుడికి తండ్రి హిరణ్య ఆ హిరణ్య గర్భుడు ఏ పరబ్రహ్మ నుంచి ఆవిర్భవించాడో ఆ పరబ్రహ్మకి గోత్రం ఎక్కడి నుంచి వస్తుందండి అగోత్రం విషణో గోత్రం ఆ పరబ్రహ్మ ఆత్మరూపుడుగా ఉంటే ఇప్పుడు ఆత్మ యొక్క గోత్రం ఏమిటవుతుందంటారు అగోత్రం ఆత్మ కూడా అగోత్రమే కొంతమంది ఏమంటారంటే దేవుడు మా గోత్రం అంటూ దేవుడు మా గోత్రం వాడు మా కులం వాడు దేవుడు మా కులం వాడు ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ ఎవన్నాడో తెలిసినా దేవుడు మా కులం వాడు కబడ్దారని చెప్పాడు విశ్వహిందు పరిషత్ వాళ్ళని దేవుడు మీరు విష్ణు మాట్లాడొద్దో మా కులం వాడు చెప్పాడు సో వీళ్ళు మాట్లాడతారు ఊరికే మీకు ఏదో దృష్టాంతం చెప్పాను లోకంలో ఎలా ఉంటారండి సో దేవుడికి అంటే కులా కులాభావన బాగా మనస్సుకు పట్టిందనుకోండి వాళ్ళు చెట్లకి చేవలకి కూడా కులాలని పెట్టేస్తారు దేవుడికి కూడా కులాన్ని పెట్టేస్తారు అంటే దేవుడు మా కులం వాళ్ళు ఒక ఆయన నాతోటి ఉన్నారు దేవుడు అసలు బ్రాహ్మణుడు కానీ కాకపోమన్నాడు నేనన్నా నేను అదే మాట్లాడుతున్నానని నేనన్నాను దేవుడు ఏ కులం లేనివాడని నా అభిప్రాయం సో ఈ రకంగా దృష్టి వాళ్ళది సో ఈశ్వరునకు కులము లేదు గోత్రం లేదు కుల గోత్రాలు అంటారు గోత్రం రాదు సో సపోజ్ ఈశ్వరుడితో గోత్రం ఉందనుకోండి సపోజ్ ఈశ్వరుడు భరద్వాజశ గోత్రుందనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలిసినా ఇప్పుడు ఒక పుణ్యకర్మ చేయాలనుకోండి మీరు యజమానుడు యజమానుడికి గోత్రం ఉంటుంది గోత్రం ఎప్పుడైతే వచ్చిందో గోత్ర ఋషిని బట్టి గోత్రం వచ్చింది ఋషిని బట్టి వేదశాఖ వస్తుంది ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క వేదశాఖ కనెక్షన్ ఉంటుంది కాబట్టి అధ్యతనే యజమానుడు ఒక పర్టికులర్ గోత్రీకుడు అయినట్లయితే ఆ పురోహితుడిని కూడా సమాన గోత్రీకుని చూసుకుంటాడు యజమానుడు యజుర్వేదిను పురోహితుడు రుగ్వేది అనుకోండి ఆ పురోహితుడు వీడికి పనికిరాడు ఎందుకంటే గోత్రంలో భేదం వచ్చేస్తుంది సో యజమానుడు పురోహితుడు సమాన గోత్రీకుడు అవ్వాలి సపోజ్ దేవుడికి కూడా గోత్రం ఉందనుకోండి సపోజ్ అప్పుడు ఏమవుతుందంటే దేవుడిని కేవలం ఒక గోత్రం వాళ్ళు మాత్రమే ఆరాధించడం కుదురుతుంది మిగతా వాళ్ళు ఆరాధించడం కుదరదు విగ్రహాలు అందరూ వేరే గోత్ర వాళ్ళు అయిపోతారు కదా ఎలాగైతే ఒక పర్టికులర్ వేదానికి గోత్రానికి సంబంధించిన యజమానుడు అదే పర్టికులర్ గోత్రానికి వేదానికి సంబంధించిన పురోహితుణ్ణి వెతుక్కుని ఆ తర్వాత కర్మని చేయాల్సి ఆ స్థితిలో దేవుణ్ణి కూడా మీరు గోత్రంలో ప్రవేశపెట్టినట్లయితే ఆ దేవుడు గోత్రం వేరు గనుక ఈ పురోహితుడి గోత్రం వేరు గనుక నాకీ పురోహితుడు పనికిరాడు అన్నట్టుగా ఆ దేవుడు గోత్రం వేరు కనుక ఈ దేవుడాకు పదికి రాడు అని చెప్పాల్సి కాబట్టి దేవుని ఎందుకు గోత్రం లేదు ఇంత మీమాంస ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మీరు ఎక్కడైనా వెళ్ళి కర్మశాస్త్రానికి సంబంధించిన స్థానంలో కూర్చుంటే అక్కడ గోత్రం గురించి వాళ్ళు మీమాంస చేస్తారు ఎలా చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆపోజిట్ మీమాంస చేస్తారు గోత్రమే సర్వము అన్నట్టుగా మీమాంసం చేస్తాం ఆ గోత్రము కులము అలా నర నరాల పట్టేసి ఉంటుంది సో నన్ను ఎవరో అడిగారు మీ గోత్రం ఏంటండి అని అడిగారు అంటే నేను చెప్పాను అత్తద్రేశ్యం అగోత్రం అండి ఇంకా మళ్ళీ గోత్రం ఏంటండి సన్యాసం పుచ్చుకోకముందు గోత్రం ఏంటని అడిగితే ఏదో చెప్పుండి ఇంక ఇప్పుడు గోత్రం అన్ని గోత్రాలు మన గోత్రాలే ఎందుకంటే గోత్రము అనగానే విభాగం వచ్చేస్తుంది సపోజ్ ఐ టేక్ మై సెల్ఫ్ మీరు ఈ సందర్భం మీరు గమనించి ఉంటారు ఒక ఆయన పండితుడు కూర్చొని ఉన్నాడు ఆయన కూర్చుంటే ఎవడో కుర్రాడు వెళ్ళి దండం పెట్టాడు దండం పెట్టి హరత భారద్వాజస గోత్ర శర్మ అహంభా శివాదని ఈయన వెంటనే ఓ భారద్వాజ గోత్ర సువాదను అని ఆయన మొహం చేటంత ఎందుకంటే ఆయన్ని భారద్వాజస గోత్రం అయింది ఏమండి అయిపోయింది ఈయన ఆశీర్వచనం నిండా కడుపు హృదయంతో హృదయపూర్వకంగా ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయాడు ఇల్లు ఇప్పుడు ఇంకొక రోడ్డు వచ్చి దండం పెట్టాడు అంటే మీ గోత్రం ఇవి దండం పెడుతుంటే తెలిసిపోతుండే సో ఈయన వెంటనే ఇంకొక రోడ్డు శర్మాభివాదే సుభం తానే ఎందుకంటే హరితసుగోత్రం అంటే అంత గట్టిగా ఆశీర్వదించక్కాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ గోత్రం కాదు కదా సో ఈ భేద బుద్ధి వస్తుంది గోత్ర భావన ఉంటాయి సో కర్మ చేసేప్పుడు భేదబుద్ధి ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వాల్యూ కర్మలో తప్పదు భేదబుద్ధి కారక భేదము అన్ని భేదాలు ఉంటాయి దాంతో కూడా ఇదో భేదం కానీ సర్వసంగ పరిత్యాగము ఆత్మనిష్ట ఉన్న స్థానంలో గోత్రానికి స్థానమే లేదు అగోత్రం నో గోత్రం సో మాకే గోత్రాలు లేవు అన్ని గోత్రాలకే అతీతులు మాది హిరణ్య గర్భ గోత్రం కూడా కాదు ఎందుకంటే పరబ్రహ్మ నిరంజగర్భక బాప్ జోహై ఓహమర సో అలాగలవాట అగోత్రం శంకర్లేమంటారు చూద్దాం అగోత్రం గోత్రం అన్వయ మూలమితి అనర్థాంతరం గోత్రం అన్న అన్వయ అన్న మూలం అన్న ఒక్కటే అంటే మరో అనర్థం అని కాదు అనర్థం అంటే ఆపద అంతర అంటే మరి ఒక మరొక ఆపద అనర్థం కాదు నా అర్థాంతరం ఇంకో అర్థం కాదు అనర్థం అర్థాంతరం కాదు అని కానీ మరి ఒక అనర్థం అని కాదు so కొందండి సో గోత్రం అన్వయ మూలం ఆర్ సినానిమస్ అనర్థాంతరం అంటే దే ఆర్ సినానిమస్ అన్వయము అంటే వంశం అని అర్థం మీకు తెలిసే ఉంటుంది ఆ అలా వాడతారు అన్వయము సో సో చెప్పేప్పుడు ఎలా చెప్తారంటే ఫలానా అన్వయంలో పుట్టాడు అని ఆ వంశాన్ని ప్రస్తావించే పదం సో పరమేశ్వరుడికి ఏ వంశము ఏమీ లేదు అదే అంటున్నారు ఆయన ఆ గోత్రం అనన్వయమిత్యర్థ ఆయనకేమో అన్వయం ఏం లేదండి లేదు ఈశ్వరుడికి వంశం అన్ని వంశముల యొక్క ఆది కారణము ఈశ్వరుడు అంటే ఆయనకంటూ ఇంకా వంశమేమి లేదు నహిత్య మూలమస్తి ఏనాన్వితం సార్ ఈ అన్వయం అనేది కూడా ఎలాగంటే వీడి మూల పురుషుడు ఉంటాడు ఆ మూల పురుషుడితోటి వీడు కనెక్ట్ అయ్యి ఉంటాడు ఫాదర్ ఫాదర్ సన్ ఫాదర్ సన్ ఫాదర్ సన్ కనెక్షన్ ఆ మూల పురుషుడితో సో so, ఐ am connected to భరద్వాజ ఇది ఎలాగంటే ఈ ఇది ఈ ఇది సర్వత్రా ఉంటుంది మూల పురుషుడి తోటి కనెక్షన్ అనే ఒక దృష్టికోణం సర్వ మానవుల్లో వెస్ట్లో కూడా నేర్పిస్తాను వీడు ఐ ఇన్ అమెరికాలో ఉంటూ ఉంటాడు హీ ఈజ్ అన్ ఐరిష్ పర్సన్ సమ్హౌ వే రికగ్నైజ్ అన్ ఐరిష్ మ్యాన్ ఇక స్పానిష్ ఫెలో స్పాని యాడ్ ఇది ఏది అలాగేవో వాళ్ళకి గుర్తులేవో some kind of caste system so he is an irish man now he wants to know vaadi moolapuruṣulu ireland ninchu vachadu ee ireland lo ekkadunnadu he wants to know he wants to veediki telisi veedi tandrī veedi pātā veedi mottāpa tandrīki telisi mottāta pāta pātaki telisi mottāta pāta pāta mutter 4 5 5 6 generations varuku veedi workout chestadu 5 6 generations varuku valandaru america valle ఆ సిక్స్త్ పైన ఐర్లాండ్ నుంచి వచ్చి ఉండాలి వాడు ఎవడు వాడు ఎవడంటే ఎల్లీస్ ఐలాండ్ అని ఒకటి న్యూయార్క్ దగ్గర ఈ ఈ ఇమ్మిగ్రేషన్ అంతా అక్కడి జరిగింది ఆ ఎల్లీస్ ఐలాండ్కి మీరు వెళ్ళి ఏదో డాలర్స్ అంతా కడితే అక్కడ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ యొక్క రికార్డ్స్ అన్నీ కూడా డేట్ ఆఫ్ అరైవల్తో సే అన్నీ ఉంటాయి మీకు వాళ్ళు ఆ కంప్యూటర్లో సూపర్ కంప్యూటర్లో ఆ సమాచారం ఫీడ్ చేస్తే మీ పేరు మీ మూల పురుషుడి పేరు ఒకటే ఉంటుంది కదా జాన్సన్ అంటే ఎవ్రిబడి జాన్సన్ జాన్సన్ సీనియర్ జూనియర్ అక్సెట్రా సో పెడితే వాడు మొత్తం దాంట్లో సమాచారం మీకు సో ఓహో మా మూల పురుషుడు ఫలానా గ్రామం నుంచి ఫలానా సంవత్సరంలో ఇక్కడికి వచ్చాడు అని సమాచారం తీసుకొస్తుంది హీ స్పెండ్స్ లాట్ ఆఫ్ మనీ అన్ దాట్ అని గెలుస్తారు సమాచారం అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్స్ హీ సేస్ Our has అవర్ మూల పురుష హ్యాస్ కమ్ ఫ్రమ్ సోన్ సర్ హీస్ కనెక్టెడ్ టు దాట్ ఈ సంస్కారం సర్వ మానవాళిలో ఉంటుంది ఎప్పుడు కూడా ఈ సంస్కారం ఇది మంచిదా చెడ్డదా అంటే టేకన్ ఇన్ ఏజీ వే ఇట్స్ ఓకే యూ కెన్ ఈజీగా ఏదైనా ఎనీథింగ్ యూ కెన్ హ్యాండిల్ బట్ టేకన్ వెరీ సీరియస్లీ ఇట్ ఈస్ బ్యాడ్ దా ఎందుకంటే మనిషిని సంకుచితమైన బుద్ధికి ఆలోచనకి కట్టి పెట్టేసుకుంది సో ఐరిష్ మ్యాన్ హీ ఫీల్స్ కంఫర్టబుల్ విత్ అనదర్ ఐరిష్ మ్యాన్ అలాంటి భావజాలం వచ్చేస్తుంది సో వేదాంతంలో వచ్చేప్పటికీ ఇంక ఇవేమీ ఉండకూడదు అగోత్తరం యూ షుడ్ స్టాప్ డిఫైనింగ్ యువర్ స్టన్ నేను ఫలానా అని మీరు అన్నారంటే మీకు ఆత్మతత్వం తెలియదు నేను అని చాలా తరచుగా చెప్తూ ఉంటా నేను మేల్ నేను ఫిమేల్ అనేటువంటి ఇప్పుడు చైల్డ్ ఉంటాడు ఈజీ మేల్ అండ్ ఫిమేల్ You say that he is male-female. From his own standpoint, a uh, child's standpoint, he is neither male nor female. He is a child of them. Ajayatana chayild ki linga humbada. Even bhāshalo kura, shishu huva mar, shishu hu. Kullingava, sī lingava, si you don't know. Chayild, kullingava, sī lingava, si you don't know. But when the child grows, he picks up this concept of gender based on identification with the body. సో బాడీ ఐడెంటిఫికేషన్ ఉంటే అజ్ఞానమే తప్ప ఇంకేమవుతుంది అది కనుక ఐఆమ్ మేల్ ఫిమేల్ అనుకున్నంత వరకు యూ రిమైన్ ఐడెంటిఫైడ్ విత్ బాడీ సో యూ విల్ నాట్ నో ఆత్మా సో యూ షుడ్ స్టాప్ డిఫైనింగ్ ఇన్ ఎనీ పాసిబుల్ వే అని అభిప్రాయం అగోత్రం సో అదే అన్నారు ఆయన మూలమొకటి ఉంటే మీరు తీసుకెళ్లా మూలంతో కనెక్షన్ ఈశ్వరుడికి మరో మూలం లేదు సర్వం మూలమే అయినా మూలం ఉంటే మూలం అస్తి చే అన్వితం సార్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు మూలమే లేకపోతే కనెక్షనే ఉంది దేర్ ఫోర్ ఇది ఎంత డేంజర్ అంటే ఇది ఇండియన్ ముస్లిమ్స్ ఉన్నారు చూడండి హిస్టారిక్ ఫింగ్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనిథింగ్ ఈస్ ముస్లిమ్స్ ఆర్నీస్ ఇండియన్ ముస్లిమ్స్ దే ఆర్ ఆల్ దేర్ మూల పురుషులందరూ టర్కిష్ ముస్లిమ్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ ఉంటే తురకాన్ని మనం అండమే కానీ దే ఆర్ నాట్ ఫ్రమ్ టర్కీ ఆర్ అరేబియా అరేబియన్స్ దే దే ఆర్ సెపరేట్ ఫీ ఫీచర్స్ వీళ్ళందరూ ఇండియన్ ఇండియన్స్ వీళ్ళు దే ఆర్ నాట్ అరేబియన్స్ ఆర్ దే ఆర్ నాట్ టర్కిష్ పీపుల్ దే ఆర్ ఇండియన్స్ ఇండియన్స్ అంటే అర్థమేంటి వీళ్ళ మూల వీళ్ళందరికీ కూడా గోత్రాలని మనం ఎవడైనా ఇన్వెస్టిగేట్ చేయగలిగితే ఈ భరద్వాజుడు హరిద్ది వీళ్ళందరికీ వీళ్ళ గోత్రాలు వాళ్ళు ఉంటారు తర్వాత నాకు ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు ముస్లిం ఆయన చెప్పేవాడు మా మా అమ్మగారి తల్లి హిందూవాడు నేను చెప్పేవాడు అంతవరకు గుర్తుపట్టాడు ఆయన అంటే త్రీ జనరేషన్స్ బ్యాక్ దేర్ వాజ్ దేర్ గ్రే గ్రాండ్ మదర్ మదర్స్ జనరల్గా దే డోంట్ కన్వర్ట్ ఈజీలీ ఆవిడ కన్వర్ట్ కాలేదు భర్త కన్వర్ట్ అయిపోయినా ఆవిడ అలాగే హిందూ సంస్కారాలను పట్టుకుని వేలాడింది షిజ్ హిందూ am she used to say everybody was hindu but all converted and he, he used to say this gentleman used to say he was a muslim so ee vidhanga mana indian muslims andaru kuda vallu kanaka vamsavrukshanni vallu investigate cheyipotte they are saved saved in distance about islamic names is lo untaru investigate chesara ante trouble lo padtaru valla thato hindu ayyuntadu mutta thato hindu untadu mutta thato hindu gaapothe aa paiyadu tappana sariga hinduwe anchaatam villa em chesaro telusnandhi they decided that we don't want to have this system that's one who had said into a mula persian names so arabian names so a 10000 names list out that said said this list even also arabian names persian names available only indian names not indians not arabia lo unde babar like but acca ningi vachina vallu acca vallu unnaru kadanne a 10000 names put ko cheppudu saudi arabia okka ko poyi పట్టుకొచ్చి మీకు ఇగో ఈ నేమ్స్లో మీకు నచ్చిన నేమ్ మీరు తీసుకోండి అని చెప్పాడు వీళ్ళందరూ పికప్ చేసుకున్నారు నేమ్స్ ఆ నేమ్స్ని పికప్ చేసుకుని హీ ఈజ్ అవర్ మూల ఉంటారు ఎంత దౌర్భాగ్యం అవుతుంది వైదేశుడు బాధరపటి ఇది ఫస్ట్ ప్లేస్ ఎందుకంటే ప్రతి మనిషి కూడా తన మూల పురుషుణ్ణి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళకి ఏమవుతుంది వీళ్ళు అలా అన్వేషిస్తుంటే వీడికి ఎవడో రాముడో కృష్ణుడో తగులుతాడు దే కెనాట్ హ్యాండిల్ ఎట్ దే ఫీల్ దట్ నేను ఫలానా సుబ్బారావు మనవన్నో మునివన్నో అన్నో అనిపిస్తే ఏదో మొహమ్మద్ మునిమనవన్నో అయితే పొరవాలి కదా సుబ్బారావు మునిమనువడు అంటే ఇది అదంత లుక్ నాయజ్ చూడండి ఎంత నేషనల్ లెవెల్లో ఎంత బ్రెయిన్ వాష్ అవుతుందో గమనించారా అంటే అర్థం ఏంటనమాట ఎనీథింగ్ రిలేటెడ్ టు హిందూ ఈజ్ ఎనాథిమా ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టల్ ఆ సో ఈ మూల పురుషాన్వేషణ అనేది మనుషుల యొక్క మనస్సుల్ని చాలా కలుషితం చేస్తుంది సుమా అని చెప్పడం కోసం నేను ఈ దృష్టాంతం చెప్పాను ఇంతలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీ స్వరూపంలో ఈ గోత్రము లేదు ఆ గోత్రం అదే అంటారు సో నహిత్య మూలమస్తి ఏనా అన్వితం సార్ మూలం లేదు ఈశ్వరుడికి సర్వమునకు మూలము ఆయనే ఆయనకి వేరే మూలం లేదు ఆ పరబ్రహ్మకి ఆ పరబ్రహ్మే ఇక్కడ రూపంగా ఉన్నాడు అతి స్థితిలో మూలమని నువ్వు ఎలా చెప్తావు సరే అది అదే ఆ గోత్రం ఆ వెళ్ళే ముందు నాకు చిన్న కథ గుర్తుకొచ్చింది చెప్తాను కానండి ఎలాగంటే శివుడి వివాహం అవుతోంది పార్వతితోటి పురాణ గాథ అయినా ఇంట్రెస్టింగ్ స్టోరీ శివుడికి పార్వత వివాహం అయితే ప్రవర అనేది చెప్తారు ప్రవర అంటే మూడు తరాలు పెళ్లి కొడుకు వైపు మూడు తరాలు పెళ్లి కూతురు వైపు చెప్తారు ఫలానా వాళ్ళ మనవరికి ఫలానా వాళ్ళ కొడుకుకి ఫలానా వారికి ఫలానా ఫలానా వాళ్ళ మనవరాలని ఫలానా వాళ్ళ కూతుర్ని ఫలానా ఆమెను ఇచ్చి చేస్తున్నాము ఇది మూడు తరాలు అయిందో లేకపోతే ఇంకొకటి కూడా యాడ్ చేయాలో ఈ ఈ తరం పక్కన పెట్టి మూడో మొత్తానికి ఏదో చెప్తారు పెళ్లి మంత్రాల్లో చెప్తారు అడిగి రాసుకుని పెట్టుకుంటారు ఈ పేరేమిటి పేరేమిటి పేరేమిటి ఒకప్పుడు వీళ్ళకి పేర్లు తెలియవు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతారు కదా ఎప్పుడు పురోహితుల దగ్గర హీ హ్యాజ్ ఎ మెథడ్ ఫర్ ఎవ్రీథింగ్ పేర్లు తెలియకపోతే పేరు తెలియలేదనుకోండి సోమయాజీ పేరు పెడతారు ఆవిడ పేరు తెలియలేదనుకోండి సోమిదేవమ్మ అని పెడతారు అలాగేవో జనరల్ నేమ్స్ ఏవో ఉన్నాయి అలాంటి పేరు ఒకటి ఆ పేరు దాంట్లో ఇంట్రడ్యూస్ చేసేసి మంత్రం చెప్పేస్తాడు సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ దామ్ ఇప్పుడు శివుడి పార్వతీ దగ్గర సమస్య లేదు హిమవత పుత్రీం అనేస్తారు ఈ హిమవంతుడు ఎవరికో పుత్రుడు ఏదో పురాణాల్లో స్టోరీ ఉంటుంది కదండి సో ఫలానా వాళ్ళ పౌత్రీం అనేస్తారు ఆయన ఎవడో ఇంకొకరికి పుత్రుడు సో ఈ విధంగా హిమవంతుడి వైపు వీళ్ళు మంత్రాలన్నీ బాగా చెప్పేశారు పార్వతి వైపు ఒకటి మంది ఇక్కడ చెప్పేశారు ఇప్పుడు శివుడు వచ్చారు వచ్చే ఒకరికి నూట కూడా ఏం చెప్పాలో రాదేమ్రావాళ్ళు చెప్పాలి అప్పుడు చూడండి శివుడి వివాహంలో బ్రహ్మగారి పురోహితుడు అని ఏదో చెప్తూ ఉంటారు నాకు అలా కనపడలేదు కనపడడం అంటే ఇదేదో ఇది ఒక కథ అదొక కథ అలాంటి కథ ఇంకోటి ఉండొచ్చు శివపురాణంలో శివుడి వివాహం మామూలు రెగ్యులర్ పురోహితుడు ఎవరో చేయిస్తారు కానీ బ్రహ్మగారు చేయించినట్టుగా లేదు వాళ్ళండి ఒక పురోహితుడు ఈ పురోహితుడు ఇప్పుడు ప్రవర చెప్పాలి ఒకప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒకే పురోహితుడితో నడిపిస్తున్నారు పూర్వకాలంలో మగపల్లి గారి పురోహితుడు ఏదో ఆడపిల్లి వారు రెండు పురోహితులు ఒకడు చాలు ఏదో ఎవరి చేస్తే వాళ్ళని సో ఇప్పుడు ఈ ఆడపిల్లి మగపెల్లివారి పురోహితుడు ఈ ఆడపల్లివారి పురోహితుడు చక్కచకా ప్రవర్లు చెప్పేసి కన్యాం వరాయా ఇవి వరుణి చెప్పాలి ఎమాయా చెప్పాలో నోరు మూసి కూర్చుంటాడంటే ఏం చెప్పాలో తోచట్లేదంటే తోచపోవడం ఏంటి సమాచారం తెలియదా నీకు తెలీదా నాకు మరి వరుణ్నైనా అడిగి చూడు అంటే ఆ పురోహితుడు శివుడిని అడుగుతున్నాడు నీ తండ్రి పేరేవిడిని అడుగుతాడు అంటే ఓ కథ ఒకటి ఉంది బ్రహ్మగారి లలాటం నుంచి రుద్రుడు పుట్టాడు అని ఒక కథ ఉంది అందుకోసం ఆయన చెప్తాడు నా తండ్రి బ్రహ్మగారు అంటాడు అనగానే అమ్మాయ బ్రహ్మణ పుత్రాయ వరాయ శివాయ మరి బ్రహ్మగారి తండ్రి ఎవరన్నా అడుగుతాడు బ్రోహిత్ బ్రహ్మగారి తండ్రి ఎవరు విష్ణువు యొక్క నాభికములం నుంచి పుట్టాడు విష్ణువు అమ్మాయ విష్ణు శివాయ ఇప్పుడు ఇంకొక తరం కావాలి ఆయనకి ఆ విష్ణువు తండ్రి అవడని అడుగుతాడు అడిగితే ఈ శివుడు అంటాడు విష్ణువు తండ్రి నేనే అంటాడు సో ఇది ఇది వైష్ణవులు విన్నారంటే లేచి వెళ్ళిపోతారు అక్కడ నుంచి శైవులు చెప్పిపోతే కాదు ఇది కాబట్టి గిరగిరగిర తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికే వచ్చింది అంటే మున్మనవుడు ఆయనే ముత్తాత ఆయనే ఆ గోత్రమేం లేదు చాలు చెప్పిన గోత్రాలు గోత్రాలు ఏవైనా ఆ రెండు గోత్రాలు చెప్పి నడిపించమంటాడు శివుడు పెళ్ళాడేస్తాడు అయిపోయింది సో ఆ విధంగా అగోత్రం పరమేశ్వరుడికి గోత్రం ఏమిటండి పరమేశ్వరుడికి గోత్రం లేదని తెలిస్తే ఏమైందని మీరు అనొచ్చు ఇప్పుడు ఇప్పుడు కూడా ఈశ్వరుడి యొక్క లక్షణాలు తెలుసుకుంటే దానివల్ల ఉపాసనకి ఉపయోగపడుతుంది అంటే కొంత ప్రయోజనం దానికి మీరు పెట్టినట్టయింది లేకపోతే ఏముంది ప్రయోజనం ఇప్పుడు రాజుగారు బంగారు కంచంలో భోజనం చేస్తారు అంటే మీకేమిటి ఉపయోగం దానివల్ల ఓహో కావాలి అనుకుంటాను ఒకళ్ళ ఒకళ్ళు అలా చెప్పారు ఇవిలో పెద్ద ఇండస్ట్రీస్ మా నాన్నగారు చెప్పారు నాతో పెద్ద ఇండస్ట్రీలిస్ట్ ఒక ఆయన ఉండేవారు ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఇంత పెద్ద బంగారు పళ్ళెం వేసేవారు పెద్దది సమ్ హండ్రెడ్ తులాసు బంగారం వెండి కాదండి బంగారం ఆ పళ్ళెం వేసి ఆయన భోజనం చేద్దామంటే ఆయనకు అజీప్తివ్యాధి ఏం ఒడ్డి ఆయన పక్కన కూర్చొని ఈ ఊడిపోయే ఆకులు ఉన్నటువంటి ఈ ఆకులు ఈ ఊడిపోయే పత్రాలతో ఉన్నటువంటి ఆకు ఈ కుట్టుడు ఆకు ఉంటుంది చూడండి దాంట్లో అన్నం వడ్డించుకుని ఆ పుల్లలో ఆకులు ఏవి జాగ్రత్త ఆ లోట్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఒక ఆయన తమిడు బియ్యం వాళ్ళు శుభ్రంగా పోచేస్తాడు ఇది వగారం పల్లెల్లో ఏమి వేస్తే అక్కడే ఉంటుంది తెల్లేడు ఆయన వల్ల కాదు అని మనం ఆయన గారు గారు సో ఆకు కాదు ముఖ్యమే లేదో తాత్పర్యం దానికి మెసేజ్ సో ఆ విధంగా సో ది ది పాయింట్ ఈజ్ సో వాట్ వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ వాస్ సెలింగ్ అగోత్రమే బట్ ఏదో థాట్ కనెక్షన్ బ్రేక్ అయింది ఓకే ఇట్ విల్ కమ్ సో నహిత్య మూలమస్తి ఏనా అన్వితం సార్ సో అగోత్రం ఇంకా అవర్ణం వర్ణము లేనివాడు వర్ణము అంటే రంగు అని అర్థం రంగుని బట్టి అసలు ఈ వర్ణ శబ్దం మీద పెద్ద మేమో అంశం వర్ణము అనే పదానికి సంస్కృతంలో అర్థం రంగు అని అర్థం తర్వాత కేవల సత్వగుణ ప్రధానంగా వర్ణము దానికి రంగు పెట్టారు ఈ గుణాలకి రంగులు పెట్టారు కలర్ కోడ్ కలర్ కోడ్ ఉంటుంది గ్యాసెస్కి కలర్ కోడ్ ఉన్నట్టుగానే ఈ గుణాలకి కలర్ కోడ్ ఉంటుంది కేవల సత్వ సత్వ ప్రధాన రజస్ అప్రధాన రజస్ ప్రధాన సత్వ అప్రధాన తమస్సు ప్రధాన అని నాలుగు కలర్లు పెట్టారు ఈ ఫోర్ కలర్ కోడ్ గుణాలకు పెట్టి అది ట్యాస్ట్ సిస్టమ్ కింద అది రిజిడ్గా తయారయ్యి ఆ వర్ణశబ్దం దీనికి వచ్చింది కానీ ఆరిజినది హిస్టా సో సోషియలాజికల్గా వర్ణశబ్దంలా వచ్చింది సో వర్ణశబ్దానికి మూలార్థం మెయిన్ మీనింగ్ ఏమిటంటే రంగు దేవుడికి రంగు లేదు మీరు మాట కొంతమంది కృష్ణభక్తుల దగ్గర ఉంటే వాళ్ళు కోప్పడతారు దేవుడికి రంగు లేకపోవడం ఏమిటి నీలమేఘ శ్యామ నీలమేఘ శ్యామా అనే యు సే దాట్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ నైస్ అవతారానికి ఉన్న మాట వాస్తవమే కానీ వాస్త అవతారమే అవతారంలో అవతారం యొక్క తత్వాన్ని తీసుకోవాలి కానీ కేవలం అవతారమే తీసుకుంటే పరబ్రహ్మేలా అవుతుంది కాలానికి మరి పరిమితమయ్యే లేడు ఇప్పుడు లేదుగా అవతారం ఒకప్పుడు ఉంది కానీ కృష్ణ అవతారం ఇప్పుడు లేదుగా ఇట్ ఈజ్ టైం బౌండ్ అవతారం ఎనీ అవతారం టైం బౌండ్ అవుతుంది కదా అవతారం అంటే కిందకి దిగడం అని కిందకి దిగిన దాన్ని మాట పెట్టి పైన ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి అప్పుడు అక్కడ ఉందా రంగు కిందకి దిగాక రంగు వచ్చింది సరే పైన రంగు లేదుగా నిజానికి కిందకి దిగినప్పుడున్న రంగు కూడా ఫైనల్